శ్రీ గురుభ్యో నమ హరి ఓ శ్రీ మహాగణాధిపత్యోద్భూతే గౌతమ్యాఘనాశని సప్ గోదావరి నమోస్ భారతీయ సంస్కృతిలో పండుగలకు ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది సామాజిక దృక్పథం సాంస్కృతిక వైభవం ధర్మాచరణం సహజీవన సౌందర్యం సర్వమానవ సౌభ్రాతృత్వం పండుగల్లో అంతర్గతంగా విరాజిల్లే విశేషాలే కదా వర్తమాన సంవత్సరం అంటే ఈ రెండు ఈ నెల జూలై నెల పద్నాలుగు నుండి జూలై ఇరవై వరకు ఆది పుష్కరాలను గోదావరి నదికి ఆచరిస్తున్నాం ఆ బిమ్మట అంచపుష్కరాలుగా పన్నెండు రోజుల పాటు రెండు వేల పదహారు సంవత్సరం ముప్పై ఒకటి జూలై నుండి ఆగస్టు పదకొండు రెండు వరకు ఈ అంచపుష్కరాలను ఆచరిస్తాం పంచానామీతా ఆపశ్రేష్టరథీ జ్యేష్ఠ్యేష్ఠా గౌతమీ ఆధ్యాత్వే గౌతమీ గంగ పశ్చాథీ స్మృతరాత్రనీ భూమి ఆకాశం గాలి అగ్ని నీరు అనే పంచభూతాలలో జలమే శ్రేష్టమైంది ఆ జలాల్లో కూడా భగీరథ నుచే దివి నుండి భూమికి తీసుకురాబడిన గంగా గొప్పది అయినప్పటికీ గోహత్యాదోష నివారణార్థం గౌతమ మహర్షి చే తీసుకురాబడిన గంగవలనే గోదావరి కూడా ప్రాచుర్యంలో అగ్రస్థానంలో ఉంది గోదావరిలో స్నానం చేసిన తర్వాతనే గంగలో స్నానం చేయాలని స్మృతులు చెబుతున్నాయి ఈ విధంగా గురువు సింహరాశిలో ప్రవేశించగానే మూడు కోట్ల యాభై లక్షల తీర్థాలలో కూడి పుష్కరుడు గోదావరి నదిని ఆశ్రయిస్తాడు అప్పుడు మొదటి పన్నెండు రోజులు చివరి పన్నెండు రోజులు గౌతమీ గతుడై ఉంటాడు తొలి పన్నెండు రోజులను ఆది పుష్కరాలుగా ఆఖరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలుగా వ్యవహరిస్తాం ఈ అంత్య పుష్కరాలు కూడా మన గోదావరి నదిలో జరపటం ఆచారంగా ఉంది ఈ పుష్కర సమయంలో సమర్థులు యోగ్యులు అయిన ద్విజుల పర్యవేక్షణలో చేసేటువంటి స్నానం అట్లాగే ఆ నదీతీరంలో సాగించేటువంటి జప హోమాది దాన ధర్మ తర్పణాది కాలు వెయ్యి రెట్లు పుణ్య ఫలితాలను ఇచ్చి మన పితృదేవతలను తరింప చేస్తాయి అనటంలో సందేహం లేదు ఈ పుష్కరాలు ముఖ్యంగా మహాపుష్కరాలుగా మనం ఆచరిస్తున్నాం నూట సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిది వందల నలభై ఒకటిలో వచ్చినటువంటి అట్లాగే మళ్ళీ రెండు వేల నూట యాభై తొమ్మిదిలో అందువల్ల ఈ చారిత్రాత్మకమైనటువంటి గోదావరి మహా పుష్కర సమయంలో మనం ఉన్నాం ఈ రెండు వేల పదిహేను మహాపుష్కరం అందువల్ల ఈ పుష్కర వేడుకల్లో పాల్గొనటం అట్లాగే పుష్కరంలో ఆ పుష్కర సమయంలో గోదావరి స్నానం చేయటం ధ్యానము జపము తపము దాన తర్పణాలు పిండ ప్రధానాలు ఈ మహాపుష్కర సమయంలో చేయటం మనందరి యొక్క అదృష్టంగా భావించాలి ఈ పుష్కరాల్లో చేయాల్సినటువంటి దాన ధర్మాల గురించి తెలుసుకుందాం పుష్కర కాలం మొత్తం పన్నెండు రోజులు ఒక్కొక్క రోజున ఒక్కొక్క దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి అన్ని దానాలు చేయటం ఉత్తమం అవకాశం లేని వాళ్ళు కనీసం మూడు రకాలైనటువంటి దానాలైనా చేయాలి ఆయా వస్తువులకు బదులుగా కొంత ద్రవ్యాన్ని ప్రత్యామ్నాయ రూపంగా కూడా దానం చేయవచ్చు ప్రతిరోజు ఒక బ్రాహ్మణునికి బియ్యం పు కూరలతో కూడిన దక్షిణ ఇచ్చి నమస్కరించాలి వారి యొక్క ఆశీస్సులను తీసుకోవాలి అట్లా ఏమీ చేయలేని వాళ్ళు చేయలేకపోతున్నామని పశ్చాత్తాపంతో గోదావరి మాతకు పుష్కరుడికి బృహస్పతికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తే సరిపోతుంది ఈ పుష్కర సమయంలో చేయాల్సినటువంటి దాన ధర్మాలు చూసినట్టయితే మొదటి రోజు వెండి బంగారం భూమి ధాన్యం దానం చేయాలి రెండవ రోజు నవరత్నాలు వస్త్రాలు ఉప్పు ఆవులు గోదానం అంటాం అట్లాగే మూడవ రోజు పాలు తేనె పానకం నాలుగవ రోజు నూనెలు నెయ్యి పళ్ళు ఐదవ రోజు ధాన్యం నాగలి ఆరవ రోజు చేయాల్సినటువంటి దానాల్లో ప్రధానంగా సువాసన ద్రవ్యాలు పచ్చకర్పూరం గంధం మొదలైనవి ఏడవ రోజు గృహదానం అట్లాగే మంచాలు పీటలు ఇలాంటి గృహ ఉపకరణాలను కూడా దానం చేస్తాం ఎనిమిదవ రోజు కందమూల ఫలాలు పువ్వులు తొమ్మిదవ రోజు దుప్పట్లు వస్త్రాలు పదవ రోజు మంచి పగడాలు తాంబూలం అట్లాగే పుష్కరాల సమయంలో పదకొండవ రోజు పుస్తకాలు పుస్తక అట్లాగే యజ్ఞోపవేత దానం వస్త్రదానం ఇవన్నీ చేయాల్సినటువంటివి ఇక పుష్కర చివరి రోజు పన్నెండవ రోజు దశమహాదానాలు సాలగ్రామం అంతేకాదు మనం ఎవరికైతే తర్పణాదులను ఇస్తున్నామో వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులను కూడా దానం వేయటం చాలా శుభప్రదం అంటే గతించినటువంటి తల్లిదండ్రులు తాతలు మేనమామలు తాత ముత్తాతలు ఇతర బంధువర్గానికి ఇష్టమైనటువంటి వస్తువులను దానం ఇవ్వాలి ఈ దానాలు వాళ్ళందరికీ కూడా ఎంతో తృప్తిని కలిగిస్తాయి అందువల్ల మన పూర్వీకులైనటువంటి వాళ్ళు ఈ పుష్కర సమయాల్లో మనం ఇచ్చేటువంటి దానాలకు సంతోషించి మన వంశంలో ఇలాంటి మంచివాళ్ళు ఉన్నందుకు మనల్ని చక్కగా ఆశీర్వదిస్తూ ఉంటారు పితృదేవతల యొక్క ఆశీర్వచనాల వల్ల వంశం యొక్క అభివృద్ధి అట్లాగే సుఖశాంతులతో భోగభాగ్య ఐశ్వర్యాలతో మనం జీవించటానికి అవకాశం కలుగుతుంది ఇది ఎంతో శుభప్రదం ఈ గోదావరి పుష్కర సమయాల్లో చేసేటువంటి దాన ధర్మాలు ఎంతో మంచిని కలిగిస్తాయి అందువల్ల ఎంతో శుభప్రదం వంశానికి శ్రేయస్కరం అందువల్ల మనమంతా కూడా మన శక్తి కొలది భగవంతుడు మనకి అవకాశాన్ని బట్టి మన యొక్క ఆర్థిక స్థితిని బట్టి మన యొక్క మానసిక స్థితిని బట్టి అట్లాగే ఈ పుష్కర సమయంలో ముఖ్యంగా ఈ మహాపుష్కరాలు అనేటువంటి మళ్లీ ఇప్పుడిప్పుడే వచ్చేవి కాదు ఇంకా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత గాని రాదు అందువల్ల ఆ సమయంలో ఈ దాన ధర్మాలన్నీ చేసినట్టయితే మన యొక్క ధర్మాన్ని నిర్వర్తించినటువంటి వాళ్ళం అవుతాం మన యొక్క కర్తవ్యాన్ని చేసినటువంటి వాళ్ళం అవుతాం అట్లాగే శాస్త్రానికి అనుకూలంగా ఈ పనులు చేయటం ద్వారా ఇటు ఐక్యంలోనూ అటు ఆముస్మికంలోను మనం ఎంతో ఔన్నత్యాన్ని పొందేటువంటి అవకాశం కలుగుతుంది గోదావరి తల్లికి మరొక్కసారి నమస్కారం చేస్తూ ఆమెకు సంబంధించినటువంటి ఒక్క ఆ ప్రార్థనా శ్లోకాన్ని అనుకొని ఈ దాన ధర్మాలను మనం హృదయంలో ఉంచుకొని ఆచరిద్దాం త్రయంబక జూతే గౌతమ శాఖ నాశని యాంతి గోదావరి నమోస్ ఓం శాంతి శాంతి శాంతి